హరి ఏకొండలవాడా వెంకటరమణ గోవిందో శ్రీరామం జనకాత్మ కుటీ శ్రీగంధపల్ల సద్వక్షోవీ ముదారమాని ప్రాదూర్భవకల్పకం బ్రహ్మేశముఘోమరస్తులమజ బ్రహ్మాండ భాదిపం వందే కోసలకమం పారాసి గర్వాపగం వందే కోసలకం వారాసి గర్వాపహం భక్తయంగారుడమణి త్రైలోరక్షామణి గోపీలోచనజాతంబుదమణి సౌందర్యముకాణి యక్షాంతమణి రూక్మి ఘన కుజ్వందైక భూషామణి శ్రేయోదేవ్రామణి దిశ తన గోపాల జోడమణి జ తన గోపాణమీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగేశ్వరీ దాసీభూత సమస్త వని త ోకైక దీపా శ్రీమన్న గటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరా ైలోక్య కుటుంబి సరసి జందే ముకుంద ప్రియా వందే ముకుంద ప్రియా ఆంజనేయమతిపాటలన కంచనాద్రి గమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసినం భవయామి పవమానందన యద్ర దద్ర ఎత్ర రఘునాథకీర్తన త్రుతమస్తకంజలిపవాది పరిపూర్ణలోచనం మరుత నమదరాక్షసంతక పాషండ్రుమ దావన శార్వాకశైలాసని బౌద్ధ్వందనిరాసవాదరపతిజైనేభగంఠీరవగా మాయావాదిభుజంగైవిధ్య చూడామణి శ్రీరంగేషయో రామానుజోయ ముని విజయే రామానుజోయ ముని వ్యాసం వసి నప్తారౌత్రమల్మం పరాశరాత్మం వందే సుఖదూతోనిధ దం తపో నిధి గోవిందర పదంబుజమగ్నచిత్తో మందోగిలితమంజుల ప్రవృత్యా లోకం సమస్తమగరో దవోద పాపం ే గడాభ్య కురుమాత్మని భావ సంసారతానలదగ్ధావా సమాగత్య సజ్జి బోధామృతసేకృష్ట వెంకటే వెంకటేసింగ్ఘ్రీ నారాయణఘి నవనీర జ మత్తభృంగ భక్తి ప్రపత్తి సరసీజర రాజహంసం పౌరాణిక ప్రథమముత్తమ తోధం శ్రీ శ్రీనివాస గురు పుంగవమాశ్రయర్ఘ శ్రీ విష్ణు పాద సరసీజన్మిళిందంటూషిత స్తి ముఖాగ్యఖిలైక శాస్త్రం వేదాంత ద విపులాదరహస్య బోధ శ్రీ విష్ణుదాస గురుఘ రమాశ్ర ఏఘం గురు శఘ రశ్రేఘం కమలాపతి కమలాపతి రంగ విస్ తుర కమనీయశీల గరుణాల వాల కమాలే కలింజి మోనో నిను గోరించ తపం Bhavadpadaṁ būrsa lōruhaṁ mulluṁ samspadiyam pakeduhāṁ duri galanu Kamalapadhe, Kamalapadhe Palās nul samanilim pulunum ovale ni mandara sinuchayam गुनानु पै गिले पी नित्य रजकुलं बुलगुनुर तला भम सगिन बनुंड बनी चेतु लोक दिनगामा लापते गमलापकी टटालुनु మాధురి ధురీ నటిం పింఛో కమాలే కమాలా పతే జాలయా కీర సగర తనయ సరసి జాలయా నిరంతర మునిదరుగం చెడో నిరంతర ముని బదా గు కష్టం వరయన జనని సర జాల చేతను లఘు సౌందర్యము చేతను లఘు సౌందర్యము స్త్రిరయ శంబుతేజము విద్యాతిశయము జ్ఞానము సత్యము పాత రత్యము కలిగిన భార్యలు సుతులం బరములు మాతా నీ దారుణ్యము చేతన సమకూరు గదా సగర సరసి జాలయ నీసుడుమరుడు సుమే శ్వాసంబున జయంతి సర్వ జగములు హేమా బాధుడుని ప్రాణేశ్వరుడై సర్వ సంగుడుని ప్రాణ సరుడై సర్వ ననంగిల్లును వర వెంకట దాసపోషిణీ నదంపదయ జను సుగుణ కదంబ సరసి జాలయా తనయా సరసి జాల ండ కోటి బ్రహ్మాండ నాయకుండు సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణుడును లక్ష్మీసహితుండైన శ్రీమన్నారాయణనకు నమస్కరించుచి మవ్వ వంశయార సుధాకరుండును శ్రీభాష్యార సమాజ స్థాపకుండును అనేక హరి నిర్మాణ దక్షుండును మన్మాతామహులైన మహర్షి శ్రీ వెంకటదాస స్వామి వారి రాధమంబల బెందంబుల పాదు కల్పి తర్క వేదాంత విశారదులైన శ్రీనివాస విష్ణుదాస గురుచంద్రుల పాదంబులు ధ్యానించి నిరంతర రామాయణ పఠన సత్య సంకల్పులైన గురుదేవులకు రామ ప్రసాదు గురుదేవులకు రామబాణమ్మ పినతల్లి అయిన కమలాదేవి గారి పాదంబలకు శిరస్సు వంచి అంజలించి భావగార్లను ప్రశంసించి సభాసదులను కొనియాడి చెప్పోవు సత్యభామా విలాసం కథాగ్రమం పెట్టిదని మొట్టమొదట భాగవతులకు పెద్దలకు పిన్నలకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించుతూ ఉన్నాను నాలుగు రోజుల నుంచి ఆ ఎప్పుడు ఎప్పుడు అనేటటువంటి ప్రతి వాళ్ళు అడిగేవారు ఎదురు చూసినటువంటి మీ అందరు ప్రదర్శించిన ఆ వ్యాజమైనటువంటి అభిమానములకు కృతజ్ఞుడును సంవత్సరమునకు ఒక కథ పెనతల్లిగారు అంటూ ఉన్నది అక్కడ పూరి జగన్నాథంలో మూడు వందల అరవై ఐదు కుటుంబములు ఉంటాయి అట కొండలు చేసేటటువంటి వారు అదే జీవన వృత్తి దేవస్థానములు మూడు వందల అరవై ఐదు రోజులు వారు చేస్తానే ఉంటారు వారు చేసినటువంటి ఆ పాత్రలు ఒక్క రోజులో దేవాలయం దేవస్థానం ఖర్చు పెడతది వీళ్ళు మిగిలినటువంటి అరవై రోజులు మూడు రోజులు చేస్తూ ఉంటే వాళ్ళ వంతు సంవత్సరానికి ఒక్క రోజు వస్తుంది అయిపోతాయి అంత విస్తారమైనటువంటి దేవస్థానము అక్కడ వినియోగం అలాగే మూడు వందల అరవై ఐదు రోజులు కాకపోయినా కొన్ని మాసములు కృషి చేస్తూ ఉంటాం ఒక్కరోజే ఒక్క సంవత్సరానికి నేను అనేక పర్యాయములు చెప్పాను తాతగారు రచించినటువంటి పదహారు కథలు ఉన్నాయి ఇది పదవ కథ ఏడు ఆ విశేషముగా మరి రుక్మిణీ సత్యభామలతో స్వామి ఇక్కడ చేసి ఉన్నాడు అంటే మరి ఎవరికో పెద్దవారికి ఏమన్నా తెలిసేమో గాని ఇటీవల కాలములో ఎప్పుడు అయ్యారులు కూడా చెప్పలా ఈ కథ కథలో కీర్తనలు అంత బాగా సాధన చెయ్యలేదు తడుబాట్లు కూడా పడవచ్చు పైగా భయవేస్తూ ఉన్నది అసలు ఇవాళ సభను చూస్తూ ఉంటే ఎందుకు ఎందువల్ల అంటే లోపల నలగిపోవడమే ప్రధానం స్థలం జలధితం ధూళీల మృతీమంత సర్వేశ్వరుని యొక్క సామర్థ్యం ఎలాంటిది అంటే చిత్ర ఆ గతులు పోతూ ఉంటాడు అది వాడికి లేలా అన్నారు పెద్దలు ఎందువలన అంటే ఆ అలా అయితేనే ఈ నిత్య విభూతి నడుస్తూ ఉంటది సముద్రములను ఒక్కొక్కసారి మేట వేసి గ్రామములుగా మార్చుతూ ఉంటాడు గ్రామములుగా ఉన్నటువంటివి సముద్రములు చేస్తూ ఉంటాడు గడ్డి మండించుతూ ఉంటాడు పర్వతాన్ని ఆ తృఢప్రాయంగా లేపేస్తూ ఉంటాడు అది సర్వేశ్వరుని యొక్క లీల అలాంటి లీలాద్భుతమైనటువంటి చర్యలు కలిగిన వేణుగోపాలుడు కూడివాడలో ఆ మహర్షి శ్రీ వెంకటదాసువామి వారి చేత ప్రతిష్ఠింపబడి మనందరిని కూడా కటాక్షించడానికి ఇక్కడ వేంచేసి ఉన్నారు అందుచే ఆ సత్యభామా విలాసము అంటే మొన్నటి రోజు ఆ రఘుశేఖర ప్రసాద్ రుక్మిణి కళ్యాణము రుక్మిణి సత్యభామలు స్వామివారికి ఇరువురు గనక विलासाने अभी देश कमो कृष्ण प्रसाद गेर ओगर दु स्वा अला वे भक्त रक्षण परतंत्र वह चीजापरणयो मुंब बा వాళ్ళిద్దరిని ఎందుకు పెట్టాడు అంటే భక్తులను రక్షించడానికి ఆశ్రితుల యొక్క వాత్సల్యము చూపటానికై కనుక అలా నిండుగా వేంచేసినటువంటి సర్వేశ్వరుడు ఐదు వేల ఈ కలియుగము ఇప్పటికీ ప్రారంభమైంది అంతకు ముందు ఉన్నది కృష్ణావతారం ఆ చరిత్ర లీలలు ఆయన ప్రదర్శించినవి ఆ కొంచెం ప్రస్తావించుదాము జన్మ కర్మచమే దివ్యం అన్నాడు తన యొక్క జన్మ కర్మలు ఏమి చేసినప్పటికీ చాలా దివ్యములైనటువంటివి అలాంటి దివ్య చరిత్ర ఎలా ఉన్నదో ఆ సర్వేశ్వరుడు కృష్ణ రూపములో ద్వారకలో ఉంటూ ఉన్నటువంటి సమయములో దేవేంద్రుడు ఆ సుధర్మ తీసుకొచ్చి అక్కడ పెట్టారట అయ్యా తమరు ఉన్నంతకాలము ఇక్కడే ఉంచండి తరువాత ఆ కుబేరుడు నవనిధులు ఇచ్చాడు స్వామి వంచండి తర్వాత మేము ఉపయోగించుకుంటాం అలాంటి ఆ వైభవంతో బలరామ సహితుడై ఆ ద్వారకలో ఉన్నారు ఈ గాథనంతా కూడా సుఖయోగి పరీక్షిత్తునకు ఉన్నాడు అలా చెప్పేటటువంటి క్రమంలో పరీక్షిత్తు అడిగారట స్వామి రాజవంశములో పుట్టి తనకు తానుగా స్వామికి లేఖ రాసి ఆ చేపట్టినటువంటి ఆ తెప్పించుకుని వివాహము ఆడినటువంటి రుక్మిణీదేవి కన్నా చిన్నతనము నుండి ఎంతో ప్రేమను ప్రదర్శించినటువంటి రాధ అనేక మంది గోప కాంతలు అష్టమ మంది కాంతలలో సత్యభామను విశేషముగా లాలించారు అని చెబుతూ ఉన్న ఏ గాథలు ఏమిటి ఆమె యొక్క గొప్పతనం ఎందువల్ల అలా జరిగినది అని అంటే ఆయన చెబుతూ ఉన్నాడట రాజా ఇప్పుడు ఏం పల్లె ఆ స్వామి ద్వారకలో ఆ సుధర్మ సభలో ఉంటూ ఉన్నారు అలాగు అదే ద్వారకయందు ఎందు సత్రాజిన్ మహారాజు ఆయనకు అను భార్య సత్రాజిత్తు అనేటటువంటి ఒక రాజుగారు ఉన్నారు ఆయనకు గుణవతి అనేటటువంటి భార్య ఎందు కలు కలుచలేని శుభలెంతో కానుక శుభ లక్నములో ఒక బాలికి జన్మించింది ఆమె జన్మ వలన తన యొక్క వంశము పావనమైనదని సంతోషించాడట ఆమెకు సత్యభామయ్యను పేరుంచిలకు దానములను గావించి ఆనందపడి ఆ రాజు బ్రాహ్మణులకు అనేక విస్తారమైనటువంటి ధనములను దానం చేశాడు ఆమె ఆ దినదిన ప్రవర్ధమానయ్ పెరుగుతూ ఉన్నది ఆ సర్వేశ్వరుని చేపట్టవలసినటువంటిది గనుక ఆ సామాన్యమైనటువంటి ప్రజ్ఞా విశేషములు కాదు బాల్యములోనే ఆ పాఠశాలకు పంపించితే రెండు మూడు సంవత్సరములలో సమస్తమైనటువంటి శాస్త్రములు కూడా అధ్యయనం చేసిందట మంచి పాండిత్య గలిగి ఆ ఆమె రాజులుతో ఉన్నది ఆ యుక్త వయస్సు వచ్చినదట వస్తే ఆ మణిమంజరి అను చేతితో ఆ మణిమంజరి అనేటటువంటి చలికెత్త ఉన్నదట ఆమెతో అంటూ ఉన్నది అమ్మా ఆ యవ్వనము ప్రాప్తించినది దానికి తగినటువంటి ఆ తరువాత కార్యక్రమం ఏమిటి తగిన భర్త ఎలా ఉంటది అంటే లోకములో సృష్టిలో ఆ సహజంగా బ్రహ్మదేవుని యొక్క సృష్టి చెబుతూ ఉన్నాడు కడు యవనము సోయగముఖల్గు చానగు నిగుల గు వరయరుంధదిోడ సరియైన సాధ్వకి ప్రబల పామరుడైన భర్త దరకు పలుకుల వెలందితో ప్రతి అయిన కాంతకు అత్యంత బాలిసుడైన కాంతు డబ్బు ఆ రెండ శైపంగా నేరుని సుకుమారికి ప్రబల కర్కసుడైన పదిల భించు సరసి జాసను సృష్టిలో సహజమగుచు వెలయుడి పరీత ఫలముగా అట్లు కాకుండా లేదగినట్టి ఊరుని పొందుటెద్దియో పొందుటపాయమెద్దియో పూవోడీ ఆ అది బ్రహ్మదేవుని యొక్క సృష్టి యవ్వనము బాగా ఉన్నటువంటి రూపవతి అయినటువంటి ఆమెకు ఒక కురూపి అలాగే అనేక విధములైనటువంటి ఒక మొరటు ఒక మొద్దు ఇలాంటి వారినే అంటే కేవలము స్త్రీ విషయమే నాలుగు విధములుగా అయ్యారు ఇంకొక భిన్నంగా స్త్రీలు ఎలా ఉంటే పురుషులు ఎలా ఉంటారో చెప్పారు నేను కథను కనుక పక్కకి వెళ్ళానంటే అసలు సాలదు సమయము ఏది అలా జయంతుని బోలగల ఒక జిబ్బితల నగట కూర్చు పురుషుడు నోరంగోర గేతగవాడు గంప గయ్యాల్ని గట్టి అలా నాలుగు చరణముల్లో ఇద్దరు పురుషుల యొక్క గొప్పతనము ఇద్దరు స్త్రీల యొక్క గొప్పతనము అందించారు కానీ ఇక్కడ అలా కాదు బ్రహ్మదేవుని యొక్క సృష్టి ఇలా ఉంటది మరి నాకు తగినటువంటి భర్త ఎక్కడ ఉన్నాడో ప్రాప్తించునో లేదో అని వేదన చెందుతూ ఉన్నదట అంటే ఆ అమ్మా నీకు తగిన వరుడు బనపురములోనే ఉన్నాడు తగినటువంటి ఆ భర్త పురుషోత్తముడున్నాడు బనపురమున నీకు తగినవాడు పురుషోత్తముడున్నాడు జన్మని గణ గారుడు శాశ్వత సత్యాధారుడు నిరుపమాన సుందరుడు అరాజుధరుడు సువంబరుడు మీకు దగినవాడు పురుషోత్తముడు ఉన్నాడు పురుషోత్తముడు ఉన్నాడమ్మా మన పట్టణంలోనే అయితే వారు ఎలా లభించుతారు నాకు సామాన్యమా అంటే అకలంకమైనటువంటి భక్తులకు వసుడవుతాడు ఏకాంతముగా సేవించేటటువంటి వారికి సులభంగా లభించుతాడు అందులో ఏమి సందేహం లేదు ఆ ఒకసారి ఆ స్తోత్రము చేసినట్లయితే శరణాగతి చేసినట్లయితే ఎంతటి ఆ దుష్కరమైనటువంటి కార్యములైనా చేసేటటువంటి గుణము ఆయనకున్నది ఏం పర్వాలేదు అని అనేక విధములుగా ఆ చెలికెత్త ఓదార్చిందట ఓదార్చితే సరే చూసా చూసి చూసి ఆ ఒక హంసను పిలిసిందట అంటే పూర్వకాలములో రాయభారములు ఏవైనా వార్తలను కూడా అందించేటటువంటి పావురములు హంసలు ఉన్నవి అనే కావ్యములో వర్ణించుకున్నారు ఒక హంసను పిలిచి తన మన ఉండేటటువంటి భావాన్నంతా కూడా అనేక రకములైనటువంటి రీతుల్లో స్వామికి రాసి ఆ పంపించిందట వెళ్ళి ఆ శ్రీకృష్ణ స్వామి వారికి ఇచ్చింది ఏమీ సమాచారము మరాళమా ఏమీ సమాచారము కోమలంగి సత్య భావన మీద ఇంత అడిపే మదలదాయనా కరిమాతో నిను పంపెనా మోగ పరంపూతో బాలుతుండెనా ఏమీ సమాచారము మరాళమా మరుతూపు సూ విరిపోని మునిపేని ఉన్నవాడా వెంకటాక్య వరదుడకు నేను ఎట్టులైన వెండాడను నన్ను తెలుపు సమాచారమో మరాళమా సమాచారము ఈ కేర్తనం చదవలా నేను ఏ నేను ఆరేడు రాసుకుని వెళ్ళిపోయా ముప్పై సంవత్సరాల క్రిందటో నలభై సంవత్సరాల క్రిందటో ఎన్నది అమ్మగారు అది గుర్తున్నది ఆ ఏమీ సమాచారం అని ఒక మరాళం ఒక కీర్తన ఉండాలి అంది ఆమె అంత బాగా గుర్తు పెట్టుకుంటే చదవాలి అని ఆ చదివాను అయితే పూర్తిగా అన్లా అంటే ఆ ఇచ్చిందట లేఖ అంటే ఆనందపడ్డాడు స్వామి ఆనందపడి ఆ ఏం పర్వాలా సమయమిప్పుడు కాదు కొన్ని దినము లేగిన తరువాత కమలాక్షిని పెంటాడదనుగా కమనీయములోపేత విట్లను నలినాక్షుని మ్రోలన్ పావనమకు లేఖ రాసినను బంపు మేగదను లేలన్ అంటే హంసతో చెప్పారట స్వామి ఆమెను నేను వివాహం చేసుకుంటాను తప్పనిసరిగా ఏమి సంకోచపడవలసినటువంటి పని లేదు కొంత వ్యవధి ఉన్నది వెళ్ళి చెప్పు ఆమెతో అంటే అయ్యా ఒక మరి మీరు కూడా ఒక తిరిగి ఏదైనా రాసివ్వండి అంటే రాసిచ్చారట తీసుకొచ్చి సత్యభామకి ఇచ్చింది ఇచ్చి చెబుతూ ఉన్నదటే లవ్కి సంగతుల్ విడనాడి చదివినాడు భవదీయ కీర్తి సౌభాగ్య విలాసముల్ వినుది చేసినాడు కొలటి కాలం ఓర్చుకొనిన వాచ్ఛితమప్పు చింపవలదని చెప్పిన నరసురాసురులు విఘ్నములాచరించిన వారి చిన్నిను వంద గోరినాడు వాసుదేవుండుగానని వాంచెల్లా సంభవించటు కాలం సంభవించే త్వరపడిన బ్రొద్దుగుంకునే తరుణమైన దక్క శ్రీ సత్యభామా అమ్మా నేను అలా ఇచ్చానో లేదు మిగిలినటువంటి వారిని అందరినీ కూడా పక్కన పెట్టి ఆ లేఖ చదివాడు తరువాత నీ యొక్క గుణగణములకు ఆనందపడ్డాడు తప్పనిసరిగా సురాసురులు అడ్డు వచ్చినప్పటికీ వారిని ఆ తిరస్కరించి నిన్ను పొందటానికై సంసిద్ధంగా ఉన్నాడు వాడు ఆ జగదీశ్వరుడు పైగా ఆ వాసుదేవుడు భక్తుల యొక్క కోర్కెలను తీర్చేటటువంటి గనక నీవేమి త్వరపడవలసి త్వరపడితే పొద్దు ఊకుతుందా అంటే సమయమైతే గాని ఏదైనా నెరవేరదు కనుక నీవు దిగులు పడవలసినటువంటి అని ఆ స్వామి లేఖ రాశాడు సుమాని తిరిగిచ్చిందట అంటూ ఆ స్వామి ఇంకొక పద్యం రాశాడు కన గా కన గా తప్పిన ్రమించినను చెల్వంగీలి ప్రాపించినను పనజాదాసను వ్రాత మారినను విశ్వం బిల్ల కంపించినన్ నిన్ను పెళ్లి ఆడద నము మీ సత్యభామాణి ఆ మేరు పర్వతము పల్ల క్రిందులైన సూర్యచంద్రులు గతులు తప్పిన అగ్నిహోత్రం చల్లారిన నిన్ను మాత్రము నేను ఆ వివాహం చేసుకుంటాను ఆ ఏమి ఆ కలత చెందవలసినటువంటి త్వరపడవలసినటువంటి పని లేదు అని ఆ హంస చేత చెప్పి పంపితే మహదానందం చెందిందట ఆమె సమాచారం అలా ఉన్నది అయితే ఆ ఆ సత్రాజి ఆయన సూర్యుడిని ఆరాధించి ఒక దివ్య మణిని సంపాదించాలట అది శమంతక అంటారు దాన్ని దాని గుణమేమిటి అంటే రోజుకి ఇరవై మణుగుల బంగారమును ఈనతది ఇరవై మణుగులు గ్రాములు కిలోలు కూడా కాదు ఇకదానికి అలాంటిది దేశం మొత్తానికి ఒకటి ఉంటే చాలు వ్యక్తికి అవసరం లేదు కనుక అలాంటి మణిని తీసుకొని ఆయన దిగుతూ ఉన్నాడట కట్టడంలోకి వస్తూ ఉన్నాడు వస్తూ ఉంటే వీళ్ళంతా కూడా కాంతికి దిగ్భ్రాంతి చెందిపోయారు స్మయంబు స్వామి విస్మయం విస్మయం స్వామి మే మెన్నరుగా నరుడు వాణి ప్రాణరుడు కవితాల్సుపురం దరుడో మండడు వైశ్వా నరుడో తెలుచుండెను భూమిపైకి ఏమి విస్మయం స్వామి మే ఒక దివ్య తేజస్సు ఏదో వస్తూ ఉన్నది మాకు భయంగా ఉన్నది ఆ మండుతూ ఉన్నటువంటి అగ్నిహోత్రుడు సహస్ర ఆ వజ్రాయుధం ధరించినటువంటి దేవేంద్రుడు మూడు నేత్రములు కలిగినటువంటి సాంభమూర్తి వస్తూ ఉన్నాడు ఆ కాంతి ఆ దశ దిశలు వ్యాపించిపోతూ ఉన్నది ఆశ్చర్యంగా ఉన్నది అనంటే వలదు పౌరులారా సర్ధసము చెందగా వలదు పౌరులారా వలదు పౌరులారా సధ్వసము చెందగా వలదు పౌరులారా గెలజ నించు మానవులకెళ్ళ చావు కల్గ పొందు డవశమే వలదు పోనులారాము చంద్రగా బలదు పోనులారా వలదు బరదు నుండగా మీ కండగా మీ పుండునేవే నుండు సేకి పొండు ఎంటికిడు వెంకటాఖ్య వరదుడబునే ఉండగా మీ దండగా వరదునటువంటి నేకు నేను ఉండగా మీకు రక్షణగా మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లేదు సుఖంగా ఉండండి మింటి నుండి మంటికి రాగంటి మని అని అంటిరే అది పలుకులా వాళ్ళ గంటియుంటియో చౌగంటి కాదు ఎవరు కాదు అలాంటి మీరు ఊహించినటువంటి ఇబ్బందులు ఏమి లేవు ఆ ఇద్దరి సత్రాజిత్ను రాజోత్తముడిన దత్తమైన సత్రాజిత్తు అనేటటువంటి ఒక రాజు సూర్యున్ని ఆరాధించి ఒక మణితో వస్తూ ఉన్నాడు అంతేగాని మీరేమీ భయం చెందవలసినటువంటి పని ఆ క్షేమంగా ఆ ఉండండి అని అన్నారట అంటే వెళ్ళిపోయారు వారు సర్వేశ్వరుడు ఉన్నాడు గనకేమీ భయం లేదు వస్తూ ఉంటే అడిగారట ఏమయ్యా ఉగ్రసేనులు వారికి ఇస్తావా మణి ఉగ్రసేనులకు ఇయ్యాలి నేను ఎంత కాలము తపస్సు చేసి ఎంత శ్రమ పెడితే ఈ మణిసారి దొరికింది ఊరికినా ఎందుకు అసలు నేను ఎందుకు ఇయ్యాలేండి సరే లేదు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే అలా ఉంటూ ఉన్నారు కొంతకాలమునకు ఆ ఈ సత్రాజిత్తు యొక్క తమ్ముడు ఉన్నాడు ప్రసేనుడు అని ఒక ఆయన అదేమి సామాన్యమైనటువంటిది కాదు మహా విలువైనటువంటిది మెడలో వేసుకొని అరణ్యములకు వెళ్ళాడట ప్రకాశిస్తూ ఉన్నది దేశమంతా కూడా ఎలిగిపోతూ ఉన్నటువంటి మైనయ్య అక్కడ జాంబవంతుడు కట్టుకున్నాడు ఆయన పట్టుకొని వేసాడు ఈయన సామాన్యమైనటువంటి ఆయన రామావతారంలో స్వామికి ఆ యుద్ధంలో వెంట ఉన్నటువంటి వాడు సామాన్యుడు కాదు నాలుగు దెబ్బలు కొట్టి ఆయన చంపేశాడు దెబ్బ ఎయిటివే ఒకడెవ్లో నది మహావేగంగా వరద వచ్చి కొట్టుకుపోతానయ్య వస్తువులు ఇద్దరు చేరారు అందులో దొరికిన లాక్కొచ్చి ఒడ్డునేస్తున్నారు ఇది నీది ఇది నాది అని అనుకుంటూ ఉన్నారు చాలా సంపాదించారు సంపాదించితే చీకటి పడుతుందట ఒకటన్నాడట వరే ఇక పోదాం రాళ్లే ఉండరా కొంచెం ఎల్తురు కనిపడుతుందిలే చూద్దాం ఒకటి వస్తూ ఉన్నది నల్లగా దూకాడ పట్టుకున్నాడు పట్టుకుంటే కనిసేపడికి రావట్లే ఒరే రారా పోదామో దాన్ని వదిలిపెట్టరా అది నువ్వు లాగలేకపోతే వదిలిపెట్టు ఇవి ఉన్నాయి సార్లే నేను ఎప్పుడో వదిలిపెట్టారా నన్ను వదిలిపెట్టలేదు అన్నాడు ఏమిటది ఎలుగోడ్లు అది ప్రవాహంలో కొట్టుకుపోతుంది వీడు దొరికాడు లాగుతుందట ఇంకేమస్తాడు లాగేసింది అలాగే ఆ జాంబంతుడు పట్టుకున్నాడు ఆయన సంహరించి ఆ మణిని తీసుకుపోయి తన యొక్క కుమార్తె ఆభరణంగా కట్టాడట ఉయ్యాలకి ఇక సందేహం తర్వాత తీర్చాలి మీరు జాంబవతికేమో ఈయన ఉయ్యాలలో ఆభరణంగా కట్టాడు వెంటనేమో ఆమెను తీసుకొచ్చి శ్రీకృష్ణ స్వామికి పెళ్లి చేశారు పసిపాపు మరి పెద్దదయ్య ఉన్నదో కనుక అయిపోయింది ఆయన పని ఈయన చూశాడు సత్రాజిత్ ఎంతకాలానికి రాలేదు తమ్ముడు మణితో వెళ్లాడు శ్రీకృష్ణ స్వామి అపహరించి ఉంటాడు లేకపోతే అసలు మా తమ్ముడు లేడు मणी ले गोलेशा देशमता गोल पुटा पुटे जा मरी चूड़ी दावे लेनी अपवार तन की बैल देरी वेली आरण्य पद्धन रोज होराहोरी ग पोरा पद्धन रोजल तरवा आतगार राशार आ అప్పటికే ఉన్నది ఆ కాంతలందరూ కూడా గౌరిని స్తోత్రం చేశారట స్వామి ఏమైపోయాడు ఆ అంతులేరు అని అంటే ఏం భయపడవలసిన పని లేదు కొలది కాలంలోనే తిరిగి వస్తారు మణితో కన్యామణితో వస్తారు మీరు దిగులు చెందవద్దు అని ఆమె చెప్పిందట ఇరవై రోజు ఆ జాంబువంతుంతో యుద్దం చేస్తే అప్పుడు ఆయన ఆ జగదీశ్వరుడు రామరూపమును ధరించి పూర్వము తను అనుగ్రహించినటువంటి స్వామి ఈ నేను అని ఆనందపడి ఆ పాదముల మీద కుమార్తెను మణిని ఇస్తే ఆయన తీసుకొని వచ్చాడు సభలో బిలిపించి ఆ ఇప్పించాడట ఏమయ్యా సత్రాజత్తు ఎంత నింద చేశావు నా మీద ఇదిగో మణి కనుక वाल कोषम इध मणिको आणि तीसको इंटे वे आषादा अरे आगदीश्वर मेद निष्कारणमेंट निंद मोपा जीडे जननी जनकू तन दिव्य मिमुत సైరంధ్రి దుర్గ సాక్షయముగా సుందరత్వము గూర్చ నవాన్ దర్శనంబూ సైరంధ్రి దుర్దశాక్షయముగా సుందరత్వముజూమెవాన్ దర్శనంబూ ఆ ్రములిచ్చి సభనుమానము నిలిపేయ్వాని నామ మహిమా పోతనా పాతకంబులు మాపీ మోక్షంబు సమకూర్చయ్వాని స్పర్శనం భూభర నివారణార్థమై పుట్టనవ్వడు विधिंचिना, मत्पापमु अट्ति कृष्णुापवाद विधा माप मुनकू मेरगल अने दुखमूका सक्राज तुकूना జన్మించినప్పుడే ఆ పురిటీ అంతా కూడా భాషించి పోయేటట్లుగా సంఘచక్రములతో చతుర్భుజములతో పుట్టి తల్లిదండ్రులకు ఆశ్చర్యము కల్పించినటువంటి వాడు సైరంధ్రి అంటే కుబ్జకు ఆ కురూపమును పోగొట్టి అధిక సౌందర్యం స్పరిశ మాత్రం చేతనే ఇచ్చినటువంటి వాడు కంసదాసి కల్పములు తీసుకొని వెళ్తూ ఉంటది ఆ ఆయన కబురు పెడితే స్వామి బలరామకృష్ణలిద్దరు కూడా వెళ్ళారు ఆ ఎక్కడా మధురపు అని వెళ్తుందట పాప మూడు వంకర్లు నడుము దగ్గర మెడ దగ్గర కాళ్ళ దగ్గర ఎగురుతూ ఉంది శుభ్రూ ఎవరిదానవు అన్నాడట స్వామి ఆహా మంచి కనుబొమల ఎవరు అమ్మా ఆ మాకు ఇలాంటి కల్పములు దొరకు గంధములు కొంచెం ఇస్తావా అయ్యా ఎందుకు మీరు సౌందర్యవతులు అని నన్ను ఇలా హేళన చేయడం తమకు భావ్యమా కావాలంటే తీసుకోండి మీ ఇష్టం ఆమె జన్మ మంచిది ఆ కరతేరేటటువంటి ఆ యోగ్యత కలిగినటువంటిది తీసుకోండి కింద దింపి మొత్తం రాసిందట దేహానికి కూడా వీపు వైపున సంతోషించారు స్వామి అన్నా చూడు బాధపడింది ఈమెను త్రిలోక సౌందర్యవతిగా చేస్తారు చూస్తావా చిత్తం మీ మనస్సుకి ఎక్కిన తర్వాత అడ్డేమున్నది అలాగే రా ఏదో అన్నానని బాధపడుతూ ఉన్నట్లుగా ఉన్నావు సరిగా నిలబడు ఎట నిలబడతుంది కాళ్ళు ఒంకర ఈత ఆ పక్కనే తిప్పిందట అలా వేసి తన పాదమును తొక్కిపట్టి గవద తల క్రింద పట్టి అలా లాగి వదిలారట ఆ త్రిజక మోహనమైనటువంటి దివ్య సౌందర్యము ఒకసారి కలిగిపోయిందాము తలుక్కున మెరిసిట్టుగా మెరుపు తీగలాగా తయారైందట ఏమమ్మా సంతోషపడ్డావా సంతోషం స్వామి ఏ అంత లోకోత్తరమైనటువంటి దివ్య సౌందర్యం సంతోషం లేక ఈ సౌందర్యం యువలకి అర్పణ చేయమంటారు దేవర వారు నన్ను గ్రహించండి కాని వల్ల ఉపయోగం ఉంటది సౌందర్యం ఉన్నందువలన